శ్రీ గురుభ్యో నమరి ఓ శ్రుతిస్మృతి ఆలయ కరుణాయ మామి భగవత్పాదశంకరంకర ఓమ్ ఆప్్యాయో మమాంగా వాక్ ప్రాణశ్చుత్రమోబలంద్రియాణ సర్వాణి బ్రహ్మ ఉపనిషదన్ నాహం బ్రహ్మ నిరాకర బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వనిరాకరణం మేస్ నిర ఉపనిషత్సర్మాస్యి సన్ మయి ఓ శాంతి శాంతి శాంతి ఓ కేషిత ప్రథమ ప్రైతి చక్షు్రోత్రం క ఉ దేవో కీ సో సముచ్చయవాది పూర్వపక్ష అది ఆ రకమైన హెడింగ్ అనేది విద్యార్థులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అక్కడ భాష్యకారులు అయిన తో హెడింగ్లు మామూలుగా మీకు ఆనందాశ్రమం ఈ పుస్తకాలు చూస్తే అవన్నీ గొలుసుకట్టు ఉంటాయి వాక్యాలు పూర్షాపులు కమాలు ఉంటేనే గొప్ప అన్నట్టుగా ఉంటాయి కానీ ఆ రకంగా వాటిని విడదీసి ఇది సిద్ధాంతం ఇది పూర్వపక్షం అని కనుక పెట్టుకుంటే మనకి క్లారిటీ స్పష్టంగా ఉంటుంది అది ఈ కఠోపనిషత్తు పుస్తకంలో ప్రత్యేకత గమనించవచ్చు సముచ్చయవాది పూర్వపక్షము కర్మసీత ఏదంటే మోక్షం అయినా మోక్షాన్ని చెప్పారు తస్కో మోహక ఏకత్వమను పశ్యక సర్వాత్మభావమును దర్శించిన వానికి శోకమోహములు ఉండవు అని తస్మిన్ పుష్ే పరావరే కార్యకారణ రూపంగా ఉండేటువంటి ఆ పరమాత్మను ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి విద్యతే హృదయ గ్రంథి హృదయంలో ఉండే కామన అనే గ్రంథి అదే అజ్ఞానగ్రంథి అది నశిస్తుంది సకల సంశయములు తొలగిపోతాయి కర్మబంధము పూర్తి అయిపోతుంది చెప్పారు అది మోక్షం జీవన్ముక్తి ఆ జీవన్ముక్తి జ్ఞానము వలన సిద్ధించును అని పైన ప్రతిపాదన ఆత్మజ్ఞానము వలన జీవన్ముక్తి సిద్ధించును అయితే ఆత్మజ్ఞానము వలన సిద్ధించును అంటే చూడండి జ్ఞానం ఒక్కటైనా దానికి కొంచెం కర్మ తోడుగా ఉంటే బాగుంటుంది కర్మసహితాద్రి జ్ఞానాత్ ఏతత్ సిద్ధ్యతి ఇప్పుడు ఎవరైనా బరువు మోస్తున్నారనుకోండి ఇంకొక ఆయన వచ్చి కొంచెం ఆ బరువులో కొంత తన భుజం మీదకి మార్చుకుంటానంటే కష్టమే ఉంది మంచిదే కదా దాంట్లో మీరు ఆ అడ్డుపడాల్సిందే ఉంది కర్మ కూడా వేద కర్మే కానీ నేను లౌకిక కర్మ డబ్బు సంపాదించే కర్మ అని మేమే అంటలేదు కాబట్టి చక్కగా ఆత్మజ్ఞానానికి తోడుగా వైదిక కర్మ వేద విహితమైన మనం పెట్టుకోవాలి ఆ అటువంటి జ్ఞానము వలన కర్మతో కూడిన జ్ఞానము వలన ఈ సర్వాత్మభావము అనే మోక్షము మనకి సిద్ధిస్తుంది అని పూర్వపక్షం అది చేతి ఈ చెప్పిన వాడు ఎలా చెప్తాడంటే ఎంత ఎంత బాగుందో బాధ్యపేట ఎంత కరెక్ట్గా చెప్పాడు ఈ స్థూల బుద్ధి గల వాళ్ళకి ఏమిటండి ఇంత కరెక్ట్గా చెప్తుంటే ఈ అద్వైతి వచ్చి అడ్డగోలుగా వాదిస్తున్నాడే అద్వైతి ఎడిషనల్ సపోర్ట్ ఉంటే కొడుతున్నా మేతపడి మేడ మితపడి సపోర్ట్ ఈజ్ ఆల్వేజ్ వెల్కమ్ అని అని అలా చెప్తారు కానీ దాని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయో మీరు అర్థం చేసుకోవాలి కర్మసహిత జ్ఞానము అంటే సన్యాసాశ్రమాన్ని యూ హవ్ డిస్మిస్డ్ ఇట్ ఆల్ టౌర్ ఎందుకంటే సన్యాసంలో కర్మ ఉండదు వాళ్ళకి తెలుసున్న సన్యాసంలో కర్మ ఉండదు ఎందుకంటే కర్మకి భార్య ఉండాలి భార్యతో కలిసి కర్మ చేయాలి హరిద్వార్లో ఓ ఒక ఆయన ఒక యజ్ఞాన్ని చేయడానికి మొదలుపెట్టాడు మొదలు పెడితే స్వామి అఖండానంజీ మహారాజ్ చెప్పారు ఆయన అఖండానుజీ దగ్గరకు వచ్చాడు నేను యజ్ఞం చేస్తాను అంటే ఈయన సపోర్ట్ ఇస్తారని అంటే ఈయనన్నాళ్ళు నువ్వు సన్యాసి కదరా ఆ యజ్ఞం చేయడానికి పెళ్ళ ఉంటే కానీ ఆ యజ్ఞం చేయడానికి అర్హత లేదు నువ్వెలా చేస్తావు అని ఆయన కేకలేశారు కేకలేస్తే అయితే మా శిష్యుడిని ఒకని కూర్చోబెట్టుతాను అలా ఏడు మరి సంథింగ్ లైక్ దాట్ మీ శిష్యుడు పెళ్ళిళ్ళు శిష్యుడు నవ్వుని చూడు అయినా ఆయన భార్య అక్కడ కూర్చుని ఉండాలి ఐదు రోజులు ఐదు రోజులు యజ్ఞం దానికి వాళ్ళు సిద్ధపడితే పొత్తు బట్టలు కట్టుకున్నా లేకపోతే పసుపు బట్టలు అక్కడ కూర్చుని ఉండాలి వాళ్ళు దానికి ఎస్ అంటే మరి నువ్వు మిగతా వ్యవహారం అంతా నువ్వు చెప్పారు ఆ రకంగా జరిగింది ఇప్పుడు ఈ సన్యాసులు యజ్ఞాలు చేస్తుంటే వాడెవరినో కూర్చోబెట్టాలి వాడే చేసేయకూడదు అలాగే హోమాలోవి సన్యాసులు చేయటం అన్నది కొంచెం మరి శాస్త్ర సమ్మతం కాదు సన్యాసికి అగ్ని సంబంధం ఉండదు అసలు సో ఈ విధంగా ఇంప్లికేషన్స్ ఎప్పుడైతే మీరు కర్మ కూడా ఉంటుంది అన్నారో ఇంకా సన్యాసాశ్రమాన్ని డిస్మిస్ చేసినట్టు దట్ ఈస్ ది ఇంప్లికేషన్ ఎంత డేంజరస్ ఇంప్లికేషన్ చూడండి అంటే మీరు అనొచ్చు వై సన్యాసం అంటే అంత వ్యతిరేక భావం ఉందని ఉందిగా సన్యాసం అంటే మీరు వ్యతిరేక భావమే మీమాంసకులు ఏమన్నారంటే వేరహ వా ఏషోగ్నిముద్వాసయతే అగ్నికి ఎవడైతే ఉద్వాసం చెప్పేస్తాడో వాడు ఆ పరమాత్మనే వాడు దెబ్బతీసిన వాడు కొట్టినవాడు లేకపోతే పరమాత్మను చంపడం అంటూ ఏమి ఉండదు వీరహ వీరం హంతి ఆ జగత్ని అంతనే సృష్టించినటువంటి ఆ వీరుడు ఆయన్ని వీడు కాదన్నవాడవుతాడు అని నింద కర్మ సందర్భంలో అలా కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే కర్మలను విడిచిపెట్టుట అనేది ఇది మహాదోషం కాబట్టి సన్యాసాశ్రమాన్ని వాళ్ళు యూ డి నాట్ యాక్సెప్ట్ నిజానికి వాళ్ళు ఏమన్నారంటే సన్యాసి ముఖం చూడొద్దన్నారు టు దట్ ఎక్స్ట్రెంగ్త్ దివెంట్ కాబట్టి వాళ్ళకి ఆ మీమాంసకులకి కర్మవాదులకి సన్యాసులయ్యేటలా ఒక వ్యతిరేక భావం ఉన్నది సన్యాసాశ్రమం అంటేనే వ్యతిరేక భావం ఉన్నది ఆ కారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే అసలు సన్యాసం అనేది లేనే లేదు శాస్త్రం చెప్పనే లేదు అని వాదించే ప్రయత్నం చేస్తారు అయితే మరి వేదంలో జ్ఞానం చెప్పారు కదా అంటే ఆ జ్ఞానము కర్మతో కూడిన జ్ఞానమే కానీ కర్మని సుతరాము డిస్మిస్ చేసినటువంటి జ్ఞానము కాదు కర్మ ఉంటుంది జ్ఞానం ఉంటుంది కాబట్టి అంటే అర్థమైతే ఉదయం లేస్తారు చక్కగా స్నానాధికం చేసి కర్మం చేసుకుంటారు భార్య పక్కన గుర్తుంటుంది అగ్నిహోత్రం ఇచ్చేది కర్మం చేసుకుంటారు స్నానాధికం చేసి మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకునే ఒకప్పుడు టీ అప్పుడు ఒక జ్ఞానము అప్పుడు ఏదైనా కొద్దిసేపు చెప్పుకుంటారు మళ్ళీ సాయంకాలం కర్మ చేసుకుంటారు అలా చేయాలి తప్ప కర్మను విడిచిపెట్టడానికి వీర్లేదు ఇది సముచ్చయవాది పూర్వపక్షం సిద్ధాంతం వాజసనేయకే తస్య అన్యకారణత్వవచనాత్వ ఏతత్ సిద్ధ్యే నా ఈ రకమైనటువంటి పూర్వపక్ష పూర్వపక్షమైన సిద్ధాంతం సముచ్చయవాదం ఏదైతే కలదో అది సరికాదు ఎందుకని తస్య అన్యకారణత్వ వచనాత్ చూడండి మనం ఇక్కడ జీవన్ముక్తిని గురించి మాట్లాడుతున్నాం జ్ఞానము వలన జీవన్ముక్తి కర్మను తోడుగా పెట్టుకోవచ్చు ఎప్పుడు కర్మ కూడా జీవన్ముక్తికి హేతువయ్యే పక్షంలో తోడుగా పెట్టుకోవచ్చు కానీ కర్మ ముక్తికి హేతు అవట్లేదు అన్యకారణత్వ వచనా కర్మ మరో కారణమవుతోందే తప్ప ముక్తికి కారణం అవ్వటలేదు మనకి అంటే వీళ్ళు మీమాంసకులు కదా కాబట్టి వాళ్ళకి వేదం ప్రమాణం అను గురించి వేదంలో ఉండే విషయాన్ని చూపిస్తున్నారు ఆయన వాద్యసనేయకము అంటే బృహదార్ణ్యకం దానికి వాద్యసనేయకము అని పేరు కాబట్టి బృహదారణ్యకంలో కర్మ వలన మరొకటి మరొకటి అంటే జ్ఞాన అని చెప్పి ఉన్నారు కాబట్టి కర్మ జ్ఞానానికి సపోర్ట్ ప్రసక్తి ఉండదు అని నిరూపిస్తున్నారు అన్నమాట దీన్ని సంగ్రహవాక్యము అంటారు సంగ్రహవాక్యం అంటే మరోటేదో కారణం అయ్యేదానికి అని చెప్తే ఆ మరోకటి ఏమిటి ఆ వాద్య సమీయకం వివరించాల్సిన అవసరం ఉంటుంది సంగ్రహ అంటే సంగ్రహము అని అర్థం వివ అంటే వివరా అన్ని చోట్ల అలా ఉండదు ఎక్కడ ఖాళీ ఉన్న చోట పూర్తిగా రాసి ఖాళీ లేని చోట చుక్క పెట్టి ఎబ్రివియేషన్ అనమాట అర్థమైంది కదండి ఇప్పుడు దాన్నే వివరిస్తున్నారు జాయా మేత్ ఇస్తు బృహదాన యొక్క చక్కటి విచారం ఉన్నది వీడు వేదం పూర్తయింది అంటే తల్లిదండ్రులు వీడి చిన్నతనంలోనే ఉపనయనం చేసి గురుకులానికి పంపించినారు వేదం పూర్తయింది వేదం పూర్తయిన తర్వాత వాడు ఒక నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు వివాహం చేసుకోవడమా లేకపోతే బ్రహ్మచర్యాన్ని కంటిన్యూ చేయడమా అనే ఒక నిర్ణయం తీసుకోవాలి బ్రహ్మచర్యాన్ని కంటిన్యూ చేస్తే దానికి నైష్ఠిక బ్రహ్మచర్యము అని పేరు అంటే సీనియర్ బ్రహ్మచారి అన్నమాట వాడు చదువు అయిపోయింది ఆ గురువుగారి దగ్గరే వెళ్లాడుతూ ఉంటాడు ఆయనకేదో సేవ చేస్తూ మరేమో సీనియర్ విషయాలను నేర్చుకుంటూ ఈ జూనియర్ బ్రహ్మచారులకు కొంత సపోర్ట్గా ఉంటూ ఉంటాడు వాడిని నైష్ఠిక బ్రహ్మచారి అంటారు బ్రహ్మచారులు రెండు రకాలు ఇప్పుడు నైష్ఠికుడు అంటే బ్రహ్మచర్య చదువు అయిపోయిన బ్రహ్మచారి చదువుకుంటున్న బ్రహ్మచారిని ఉపకువాణ అంటారు ఉపకుర్వాణుడు అంటే చదువుకుంటున్న బ్రహ్మచారి చదువుకుంటున్న బ్రహ్మచారికి ఈ ప్రశ్న ఉదయించదు పెళ్లి చేసుకోవాలా సన్యాసించాలా అనే ప్రశ్న ఉదయించదు చదువుకుంటున్నాడుగా ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది చదువు అయిపోయిన బ్రహ్మచారికి ఉదయిస్తుంది ప్రశ్న అప్పుడు వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి వాళ్ళ వాళ్ళలో ఒకడు ఈ విధంగా నిర్ణయం చేసుకుంటున్నాడు ఏమని నేను వేదం చదువుకున్నాను ఈ వేదంలో ఇన్ని కర్మలు చెప్పారు ఈ కర్మల్ని నేను చెయ్యాలి అని నిర్ణయం చేసుకున్నాడు సరైతే కర్మల్ని చేయాలని చేయ మొదలు పెట్టినట్టుగా ఉండదు కాబట్టి ఏం కావాలి కర్మల్ని చేయాలంటే జాయామే సత్ నాకెప్పుడు కావాలి కదా సో అది ఇది ప్రస్తుత అని మొదలుపెట్టాడు సరే భార్య కావాలి అనుకుంటే ఏముంది మహాభాగ్యం భార్య వస్తుంది చదువుకున్న వాడికి భార్య రావడంలో వాడు పెళ్ళాడాలని అనుకోవాలి కానీ భార్య వస్తుంది ఒకప్పుడు అలా ఉండేది ఈ మధ్యకాలంలో కొంచెం పరిస్థితుల్లో మార్పులు వచ్చిన మాట వాస్తవం బట్ ఒకప్పుడైతే జయాభేష్యాత్ అని అనుకున్న వాడు ఏరు కోరి చేసుకోవచ్చు సరే అని మొదలుపెట్టారు ఇంకా ఉంటుంది అక్కడ అంటే ఇంకా ఇప్పుడు ఒకటి నాలుగు పదిహేడులో మొదలుపెట్టి ఒకటి ఐదు పదహారులో పూర్తి చేశారంటే ఇంకా విస్తారంగా చర్చ ఉన్నట్టు మీకు తెలుస్తోంది కదా సరే పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుని ఈయన మూడింటిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తాడు మూడు ఆ మూడు ఏమిటి కర్మ ఉపాసన అవి రెండు అయితే మరి తర్వాత సంతానము పెళ్లి చేసుకున్న తర్వాత మూడు సంపాదించుకోవాలి వాడు గృహస్థుగా ఉంటూ ఒకటి కర్మ వైదిక కర్మని చేసుకోవాలి కేవల కర్మని నిందించి పెట్టారు కేవల కర్మ అది ఎందుకు పనికిరాందిగా దానికి ఉపాసన తోడు కావాలి అని గట్టిగా నిందించారు కాబట్టి ఉపాసన కూడా వాడు చేసుకోవాలి అయితే భార్యని కేవలం కర్మ భార్య సంతానం కూడా భార్య ద్వారా వేడి పొందాలి మూడు మూడు గోల్స్ ఈ మూడు గోల్స్కి ఫలమేమిటి పుత్రేనా అయంలో అందాము పుత్రేణోయ్యునా కర్మణ పితృలోక విద్యేవలోక అది ఇప్పుడు మూడు లోకాలని జయించాలి వాడు ఇన్ లోకైషణ మూడు లోకాలను జయించాలి ఒకటి ఈ లోకం రెండు స్వర్గలోకం లోవర్ మూడు స్వర్గలోకం హయ్యర్ మూడింటిని జయించుకురావాలి ఏమండి జయించడు అంటే పొందుట అని అర్థం జయించుట అంటే అది కత్తిపుచ్చుకునే యుద్ధానికి వెళ్ళడం అని కాదు పొందుట సో ఈ లోకాన్ని ఎలా జయిస్తాడు పుత్రేణ కొడుకును కని ఈ లోకాన్ని జయిస్తాడు ఎందుకంటే ఏమిటి కొడుకు ఈ లోకాన్ని జయించడం ఏమిటి అని మీరు అనొచ్చు అంటే దేని ఫ్యామిలీ సంబంధం ఉంది సోషల్ సంబంధం ఉన్నది తర్వాత కల్చరల్ రిలీజియస్ అనేక ఇష్యూస్ ఉన్నాయి అక్కడ ఇప్పుడు వీడు డబ్బు సంపాదించి పోగు పెడతాడు ఈ సంపాదించిన డబ్బు ఏమవుతుంది కొడుకు కనుక లేకపోతే ప్రభుత్వం అది సమాజానికి పోతుంది చలాచలైపోతుంది కొడుకు లేకపోతే నిజానికి బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాళ్ళు రూల్ పెట్టారు ఈ మన దేశంలో ఐదు సంస్థానాలు ఉండేవి ఎవడు ఏ సంస్థానాధిపతి వాడికో రాజని పేరు అంగవంగ కళింగ మీరు పేర్లు విని ఇవన్నీ ఉండేవి ఏ దేశానికైతే అన్ని దేశాలేవి దేనికైతే రాజుకి కొడుకు లేడో ఆ రాజ్యం ఈస్ట్ ఇండియా కంపెనీకి వెళ్ళిపోతుంది ముందు పెట్టారు ఝాన్సీ లక్ష్మీబాయి అలాగనే ఆవిడ రాజ్యానికి వచ్చింది దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే ఝాన్సీ లక్ష్మీబాయి తండ్రికి కొడుకు లేడు కూతురే ఉన్నాడు ఉండే ఆ కూతురునే కొడుకు వేషం వేసి మగపిల్లాన్ని పెంచినట్టుగా పెంచాడు ఆవిడ రాజ్యానికి అధికారి అయింది దాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరించింది వాళ్ళలాది ఈస్ట్ ఇండియా కంపెనీ వెళ్ళిపోవాలి ఆ ఝాన్సీ రాజ్యం కానీ మేము అలా చేయము అంటే ఆ రకంగా రెవల్యూషన్ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ రెవల్యూషన్లో అలా పాల్గొన్నది కాబట్టి పుత్రు పుత్ర సంతానం ఉంటే మనం సంపాదించి డబ్బు అవి ఉంటాయి జనులు ఏం చేస్తారంటే ఆవశ్యకమైనదాని అంటే ఎక్కువ సంపాదిస్తారు ఇప్పుడు ఆవుందనుకోండి గిడ్డి పోగేసుకుని అలా మోటార్ కట్టుకు పెట్టుకోదు ఆ గడ్డి కావాల్సింది తినేసి కూడుకుంటు వెరేస్ ఈ డజంట్ హోర్డ్ గ్రాస్ మనుషులల్లా కాదు వీళ్ళు ఏం చేస్తారంటే పోగేస్తారు ఎందుకంటే వీడికి థింకింగ్ ఉంటుంది ఆ థింకింగ్ తోటి భవిష్యత్తును ఊహిస్తాడు భవిష్యత్తుని ఊహిస్తూనే ఇన్సెక్యూర్ అయిపోతాడు అభద్రత కలుగుతుంది ఈ యాస్ట్రాలజీ అలాగే వచ్చింది ఈ అభద్రత నుంచి పుట్టే ఈ యాస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నీ కూడా మనిషి యొక్క ఇన్సెక్యూరిటీ నుంచి పుట్టే సో ఆ అభద్రతలో ఉన్నవాడికి మనం కొంత పోగేసేటట్టు పెడితే ఈ అభద్రత తగ్గుతుందని అనుకుంటాడు మరి అజ్ఞానం ఉంటే ఉంటుంది ఇవి కొంచెం విన్నానికి కూడా ఇబ్బందికరంగా ఉంటాయి మరి అయినా తప్పదు సో కనుక పోగేస్తాడు ఈ పోగేసింది ఏమవుతుంది కొడుకు లేడనుకోండి ఏమవుతుంది ఏమవుతుంది సపోజ్ కూతురుందంటే అల్లుడు కొట్టుకుపోతాడు అల్లుడు ఎవరో మరో వంశం వాడు వాడు సంపాదించుకోవాల్సింది పోయి ఇక్కడి నుంచి పట్టుకోకపోతాడు ఏదో పండక్ లాభట్టుకో అంటే ఒప్పుకుంటాం కానీ మొత్తం ఆస్తు ఉంటే పట్టుకుపోతాడంటే పట్టుకుపోతాడు అల్లుడు పట్టుకుపోతాడు అది అదొక ఇష్యూ రెండో ఇష్యూ తద్దినం ఎలాడు పెట్టాడు కర్మ ఏమిటి చేస్తాడు పితృకర్మ ఏమిటి చేస్తాడు వాటి తా వాడు కురివి పెట్టి ప్రతి సంవత్సరం తద్దినం పెట్టాలి అది పెట్టకపోతే అని మళ్ళీ అదొక విశ్వాసానికి సంబంధించిన విషయం కాబట్టి తర్వాత ఈ లోకంలో ఇదే ఒక సోషల్ ఇదే ఒక రెలిజియస్ థింగ్ చెప్పాను సోషల్ ఏమిటంటే పోగేసిన డబ్బు కొడుకు అలాగే కొడుకుంటే వాడు వాడు వాడు పుణ్యాత్ముడు అని సమాజంలో ఒక దృష్టికోణం కలుగుతుంది కాబట్టి కొడుకు వాడు వాడిని అయోగ్యుడిగిందే పరిగణించేవారు రోజుల్లో కూతుల్లో ఉన్నా పనికిరాదు కొడుకు ఉండాల్సిన అటువంటి పరిస్థితుల్లో కొడుకును కనుక కన్నట్లయితే వీడి పొనగాడు వాళ్ళు ఏమనుకునేవారు అంటే ఎంత మూర్ఖంగా ఉండేవారంటే కొడుకు పుట్టకుండా కూతుళ్ళే పుడుతున్నారనుకోండి అది స్త్రీ దోషం అనుకునేవారు వాళ్ళు వాళ్ళకి జెనెటిక్స్ అవి తెలియవు కొడుకు పుట్టనట్లేదంటే వీడి ప్రాబ్లం అది వీడి జీన్ ఎక్స్ స్త్రీ జీన్ వై ఏమంటే ఈ ఎక్స్ వైలో ఎక్స్లో మేల్ ఉందనుకోండి ఎక్స్ఎం ప్లస్ వై మగపిల్ల ఆడు పుడతాడు ఎక్స్లో ఫిమేల్ ఉందనుకోండి ఎక్స్ఎఫ్ ప్లస్ వై ఆడపిల్ల పుడుతుంది వల్ల మగ ఆడాల నిర్ధారణ అవదు కాబట్టి ఆ స్త్రీ వల్ల నిర్ధారణ అవ్వదు లింగము లింగం పురుషుని వల్ల నిర్ధారణ అవుతుంది కాబట్టి ఒక స్త్రీ మగపిల్లవాడిని కన్నటం లేదంటే ఏం చేయాలి స్త్రీని మార్చాలా పురుషుణ్ణి మార్చాలా పురుషుణ్ణి మార్చాలి ఆవిడేం చేయాలి వీడిని వీలుపెట్టి ఇంకొకటి వెళ్ళాడాలి ఆవిడ కొడుకు కావాలంటే కానీ వీడేం చేస్తాడు ఆవిడని విలుపెట్టి ఇంకొకటి వెళ్ళాడు ఇంకొక ఆవిడని వెళ్ళాడతాడు ఎంత విడ్డూరమో చూసారా ఇలా ఉంటుంది అంచేతనే బహుభార్యాత్వం అయి అలా వచ్చాయి ఎప్పటికైనా ఓ మగపిల్లాడు పుట్టాలి ఎలా పుడతాడు పుట్టాడు దశరథ మహారాజు గారికి ఆడపిల్లలుండే శాంత ఆవిడి పేరు ఏం పొందిన ఆడపిల్లలతో సంతోషించచ్చు కదా ఆయన ఆడపిల్లతో సంతోషిస్తే రామాయణమే లేదు మీరు గమనించిన వాళ్ళు శాంత ఆవిడ పేరు కాబట్టి ఆవిడకి పెళ్లి కూడా అయిపోయింది అప్పటికి ఆయన పెద్దవాడు అయిపోయాడు ఆ అమ్మాయికి యుక్త వయస్సులో పెళ్లి చేసి పంపించేశాడు కాబట్టి సో మోగపిల్లాడు పుడితే ఈ లోకాన్ని మనం మనం పొందినట్లు పుత్రేనాయం లోక ఇంకా కర్మ చేసినట్లయితే పితృ లోక అంటే లోవర్ హెవెన్ దానికి పితృలోకము అని పేరు ఉపాసన వల్ల హయ్యర్ హెవెన్ దేవలోక అని ఇలా చెప్పారు కాబట్టి కర్మ జీవన్ముక్తికి తోడవద్దు జీవన్ముక్తికి దారి తీయదు కర్మ దేన్ని కలి మీకు దేన్ని కలిగిస్తుంది పితృలోకాన్ని మీకు సంపాదించి పెడుతుంది పితృలోకానికి కారణంగా చెప్పారు తప్ప ఆత్మజ్ఞానమునకు తోడై మోక్షానికి కారణమవుతుందని చెప్పలేదు ఓకే అదే అభిప్రాయం అన్యకారణత్వ వచనం ఇది ఆత్మన అన్యస్ లోకత్రయస్ కారణత్వముక్తం వాజసమేయకే కాబట్టి ఇవన్నీ మూడు కూడా కర్మ కింద ఇప్పుడు పెళ్ళాడి కాపురం చేయడం ఓ కర్మ యజ్ఞయాగాదులు చేయడం ఇంకో కర్మ ఉపాసన కూడా కర్మయే మానసిక కర్మ కాబట్టి కర్మలోనే మూడు ఉన్నాయి ఈ మూడు కూడా ఆయా లక్ష్యములను పొందుటకు హేతువులుగా చెప్పారు తప్ప అంటే పుత్రునితో ఈ లోకము కర్మతో పితృలోకము విద్య అంటే ఉపాసన ఉపాసనతో దేవలోకము లభిస్తాయి అని చెప్పారు తప్ప కర్మతో జ్ఞా మోక్షము వచ్చును అని అక్కడే చెప్పలేదు ఈ మూడూ కూడా మూడూ కూడా ఫలాలు మూడు ఫలాలు చెప్పారు సో లోకత్రయము మూడు లోకాలు ఏం లోకాలవి మనుష్యలోక పితృలోక దేవలోక ఈ మూడు కూడా ఆత్మకంటే భిన్నములు అనాత్మలోకములవి అనాత్మలోకములు అంటారు ఆత్మ అనేది ఓ లోకం ఆత్మలోకము అంటే తానే అనాత్మలోకములు అంతా తనకంటే భిన్నంగా ఉంటాయి కాబట్టి కర్మ ఉపాసన అనేవి అనాత్మలోకాలని సంపాదించి పెట్టే హేతువులే తప్ప ఆత్మలోకమునకు హేతువు కర్మ ఎన్నిటికీ కాజాలడు ఓకే తత్ర ఏవ అదే బృహదారణ్యకంలో ఇంకా చెప్తున్నారు ఏమని పారివ్రాజ్య విధానే హేతురుక్త నేను మీకు మనవి చేశాను చదువు పూర్తయిన తర్వాత బ్రహ్మచారి ముందు రెండు ఛాయిసెస్ ఉంటాయి మొదటి ఛాయిస్ మనం చూసాం కర్మరూపమైన ఛాయిస్ దానికి సంబంధించి ఆయన పెళ్ళాడి ఆ కర్మ యొక్క వివరాలను తెలుసుకుని ఉపాసన జోడించి చేసుకోవాలి ఒకవేళ అతను కర్మ ఎందు ఇష్టం లేకపోతే అతను సన్యా వివాహం చేసుకోవడం మానేయవచ్చు వివాహం చేసుకు తీరాలనే రూలేమీ లేదు అప్పుడు ఏం చేయాలి పారివ్రాజ్యాన్ని విధించారు సన్యాసం తీసుకుని సంచారం చేసుకోమన్నారు పారి రాజ్యం ఉంటే ఇటువంటి సంచారం చేయమన్నారు ఏదో ఇంక ఒంట్లో ఓపిక ఉడిగి వరకు కూడా తిరగమన్నారు ఎందుకంటే తిరిగితే లోకానుభవం కలుగుతుంది ఇప్పుడు ఒక సామెత ఉంటుంది ఓల్డ్ అయ్యి నవ్వకపోతే యంగ్ అయ్యి ఉండి వాడు యంగే కాదు ఓల్డ్ అయ్యి నవ్వకపోతే వాడు ఓల్డే కాదు అని ఒక సామెత ఏమిటి అంటే యంగ్ అయ్యి ఉండి ఏడవలేదనుకోండి అంటే అర్థమేటి వాడు జీవితంలో ఏ ఛాలెంజెస్ని ఫేస్ చేయట్లేదనమాట యంగ్ మ్యాన్ ఎలా ఉండాలి కష్టపడి అనేక ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ పోతూ ఉంటే అప్పుడప్పుడు వాడికి ముఖం మీద దెబ్బ కొట్టినట్టు అయిపోతుంది ఫెయిల్ అయిపోతూ ఉంటాడు ఫెయిల్ అయిపోయినప్పుడు గుండె అవసీట్లా ఏడుస్తాడు అలా ఎవడైతే యంగ్గా ఉండి ఛాలెంజెస్ ఫేస్ చేసి ఏడుస్తాడో వాడే పైకి వస్తాడు ఏ ఛాలెంజెస్ లేవు ఎప్పుడు ఏడుపోయే లేదు హాయిగా భోజనం చేసి పుస్తకం పుచ్చుకుంటున్నాడంటే వాడు ఎంగే కాదు అసలు అని అది ఓల్డ్ అయ్యి ఉన్న నవ్వకపోతే వాడు ఓల్డే కాదు అంటే అప్సెట్ ఓల్డ్ అయినప్పుడు ఏమిటి ఈ కళ కల వంటి మనం ఏవేవో పోగేసాం అవన్నీ కూడా చేజారిపోయాయి పెళ్ళన్నాం ఆ పెళ్ళి ఎలా పుత్రుడన్నా పుత్రుడు ఇలా అయ్యాడు కూతురు అన్నా ఎక్కడా సుఖమనే లేదు ఈ సంసారంలో ఇవన్నీ కూడా మనకి భోగాలు సంపాదించి పెడతాయని మనం ఎంత తప్పు పనిచేశాం ఎంత మూర్ఖులంగా మనం అని హే హే హే ఎంత తెలివి తక్కువ నవ్వు నవ్వుతాడు అప్పుడే వాడు ఓల్డ్ అయినట్టు ఆ నవ్వు కూడా నవ్వకుండగా ఇంకా అలాగే ఓల్డ్గా ఓడిపోయేటంటే ఈజ్ నాట్ రియల్ ఓల్డ్గా ఓ సాబితవుతుంది ఓకే కాబట్టి పారివ్రాజ్య విధానే హేతు ఒకడు తను ఈ సంసారము దీని ఎందు ఇష్టం లేదు వాడికి మోక్షమే కావాలి కావాలంటే ఏం చెప్పారు చూడు జాయామేస్యాతని వాడు అండవు అప్పుడు ఇంకా ఆత్మామేస్యాతంటాడు నాకు ఆత్మ కావాలంటాడు ఈ అనాత్మ లోకాలు నాకు వద్దంటాడు అటువంటి వాడికి పారివ్రాజ్య విధానాన్ని చెప్పారు పారివ్రాజ్యాన్ని విధించినారు పారివ్రాజ్యము అంటే సన్యాసం అర్థం పరిత వ్రజతి ఇటు తిరుగుతూ ఉంటాడు కూడా ఇటు తిరుగుతాడు ఒక చోట భోజనం చేయడం ఓ ఓ రోజు ఓ చోటకు పోయి భోజనం చేసి వస్తాడు ఇంకో రోజు ఇంకో చోటకు పోతాడు భోజనానికి ఏమీ స్థిరం ఉండదు గృహస్థైతి చక్కగా స్థిరంగా ఉంటుంది వీడు స్థిరంగా ఓ చోట ఉండడం మాట ఉండదు దీన్ని పరివ్రాజ్యం సన్యాసాన్ని దాన్ని విధించారు అదే ప్రకరణంలో అదే అదే బృహదారంగతంలో విధించేప్పుడు అలా విధించడానికి హేతువేమి ఆ హేతు చెప్తున్నారు ఆ హేతువు చూడండి ఎలా ఉందో కిం అది హేతు వాడు అంటాడు అరే కం ప్రజయా కరిష్యా వివాహం చేసుకుంటే సంతానం కలుగుతుంది సంతానం కలిగితే ఈ లోకాన్ని జయించొచ్చు తర్వాత వివాహం చేసుకుంటే కర్మ చేసుకుని పితృలోకము ఉపాసన చేసి దేవలోకాన్ని కూడా జయించచ్చు అంటే వాళ్ళు అంట ఆయన అంటాడు మాకు ఈ సంతానంతో మేమేం చేసుకుంటామండి కిం ప్రజయా గరిష్యామ సంతానంతో మేమేం చేసుకుంటాం భారతదేశంలో సంతానం సంతానం అంటే వన్ పాయింట్ టూ బిలియన్ పీపుల్ తయారై ఉన్నారు ఇప్పటికే ఇప్పుడు వై నీడ్ నాట్ యాడ్ సమ్మోర్ టు దాట్ పైగా కాదండి సంతానంతో మనుష్యలోకాన్ని జయించవచ్చు అంటే మాకు మనుష్యలోకం అక్కర్లేదుగా మావే అక్కర్లేదు మరి మీకు ఏ లోకం కావాలండి పితృలోకం వద్దా వద్దు దేవలోకం అదే వద్దు మరి ఇంకే లోకం కావాలరా మీకు అంటే ఏషాన్న అయం ఆత్మ అయం లోక లోకం లోకం అంటున్నావు చూసావు నువ్వు మనుష్య లోకమని పితృలోకమని దేవలోకమని అయం లోక ఈ లోకం ఈ లోకం ఈ లోకం అంటున్నావే మాకు అది ఆ లోకము ఈ ఆత్మయే అని ఆత్మయే లోకము అన్నవాడికి ఇంకా వాడికి పెళ్ళి ఏమిటి మరి పెళ్ళి లేకపోతే ఏం చేయాలి పారివ్రాజ్యాన్ని విధించారు సన్యాసాశ్రమ స్వీకారం చెప్పారు కాబట్టి ఇక్కడ ఈ చర్చంతా ఏమిటంటే చూడప్ప కర్మని జ్ఞానాన్ని మూడిపెట్టవద్దు ఎవడైనా ఒకడు పెళ్లి చేసుకుని కూడా బ్రహ్మచారిగా ఉండగలిగితే వాడు కర్మని కర్మని జ్ఞానాన్ని మూడిపెట్టాలి అది ఎలా పెళ్లి చేసుకుంటే బ్రహ్మచారి కాడు బ్రహ్మచారిగా ఉంటే పెళ్లి లేదు కాబట్టి కర్మకి జ్ఞానానికి ముడి కూదే ఎవరైనా బ్రహ్మచారిని ఏం చేస్తావు అని అంటే కర్మ చేస్తాను జ్ఞానము చేస్తాను అన్నాడు అనుకోండి మరి పెళ్లి మాట ఏమిటంటే పెళ్లి చేసుకుంటాను సన్యాసిగా అనుకుంటాను అది ఎలా ఈ మధ్యకాలంలో కొంతమంది పెళ్లి చేసుకుని సన్యాసిగా ఉంటారు పెళ్లి చేసుకుని సన్యాసిగా ఉండడం ఒక ఆయన నాకు ఫోన్ చేసి అడిగారు సన్యాసం తీసుకున్నాం అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏమిటండి అంటే నేను చెప్పాను చూడండి మీరు హాయిగా ఇంటి దగ్గర ఉన్నారు వానప్రస్థ జీవితం గడుపుతున్నారు భగవద్గీత అవి చదువుకుంటున్నారు నలుగురికి మంచి మాటలే చెప్తున్నారు సేవ చేస్తున్నారు డూ దాట్ వడ్ యూ వాంట్ సన్యాస అలా కాదు సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను ఓకే వడ్ యూ వాంట్ మీ టు డూ ఐ వాంట్ యువర్ అడ్వైజ్ మై అడ్వైజీస్ సన్యాసం తీసుకున్నాక మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళి ఉండడం అనేది మీరు పెట్టుకోను అంటే తీసుకోండి లేకపోతే వానప్రస్థాశ్రమంలోనే గడపండి అని చెప్పాడు అంటే ఐ అగ్రీ విత్ యూ నేను ఇంక ఇంటికి వెళ్ళను ఎక్కడికో పోతాను అయితే తీసుకోండి ఎందుకంటే సన్యాసం గుర్తు చేసుకొని మళ్ళీ కొడుకు భార్య బాబుమరుడు ఒకడు ఉంటాడు అక్కడ వాడు వీళ్ళ మేనమామ వీళ్ళందరితో మళ్ళీ దట్ ఈస్ టూ మచ్ ఎప్పుడైనా ఒకసారి అందరినీ చూసినట్టుగా చూడడం తప్పేం కాదు ఎప్పుడైనా వెళ్ళి ఆశీర్వదించి రావడం కూడా తప్పు కాదు అంటే కానీ వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయి వాళ్ళతోటే ఉండిపోతూ వాళ్ళతోటే వ్యవహారం నడిపిస్తూ అలా చేయటం అన్నది అదే అటువంటిప్పుడు ఈ సన్యాసంలోకి రావడం అనవసరం ఇట్స్ ఇట్స్ నాట్ బెటర్ డోంట్ కమెంటీ అని కాబట్టి పారివ్రాజ్యం అనేది ఎక్కడైతే పెట్టారో అక్కడ ఇంకా పుత్రుడు కర్మ ఉపాసన అనే మూడు పరిస్థితులు ఉండవు ఉపాసన అంటే భార్యతో కలిసి చేసే ఉపాసన గురించి చెప్తున్నాం అకర్మలో భాగంగా ఉండే ఉపాసనలు వేరే మీరు ఈశ్వరుని ఉపాసిస్తే కాదని అభిప్రాయం కాదు త్రాయం హేత్ అంటే కం ప్రజయా కరిష్యా అనే మాట హేతువు దేనికి హేతువు సన్యాస విధికి కారణము అది ఎలాగే హేతువైందో చెప్తున్నారు వివరిస్తున్నారు ప్రజాకర్మ తత్సంయ విద్యాభి మనుష్యపితృదేవలోకత్రయ సాధనై అనాత్మలోక ప్రతిపత్తి కారణైం క్యా అది నేను ఎండగా చెప్పాను చూస్తారా उपासना అంటే అది ఏదో మీరు ఇండిపెండెంట్ గా చేసుకునే ఉపాసన కాదు ఇక్కడ చెప్తున్న ఉపాసన ప్రజా అంటే సంతానము కర్మ అంటే కర్మలు తత్సంయుక్త విద్యాభి ఆ కర్మలతో కూడి ఉన్న ఉపాసనలు అది మూడు ఈ మూడింటితోటి ఏం లభిస్తాయి మనుష్యలోక పితృలోక దేవలోక ఇప్పుడు ద్వంద్వం చెగురను లోకం మాట కనపడుతుంది దాన్ని మూడింటికి అప్లై చేయాలి మనుష్య పితృదేవలోక అంటే మనుష్యలోక దేంతో వస్తున్నది పుత్రతో వస్తుంది ప్రజ ప్రజాతో వస్తుంది ప్రజ అంటే సంతానం పితృలోకం దేని నుంచి వస్తుంది కర్మను బట్టి వస్తుంది దేవలోకం దేని నుంచి వస్తుంది తత్సంయుక్త విద్య ఆ కర్మతో కూడిన ఉపాసన దాన్ని దేవలోకం వస్తుంది కాబట్టి ఈ మూడు అంటే ప్రజా సంతానము కర్మ ఉపాసన అనే మూడు కూడా ఈ మూడు లోకములను పొందేటువంటి సాధనములు ఈ మూడు లోకములు కూడా ఎటువంటి లోకములు అనాత్మలోకములు ప్రతిపత్తి అనే పదానికి రెండు అర్థాలు ఒకటి పొందుట రెండవది జ్ఞానము ఆ సందర్భాన్ని బట్టి మీరు చెప్పుకోవాలి ప్రతిపత్తి అంటే జ్ఞానం రెండవది పొందుట సాధారణంగా గత్యర్థ ధాతువులన్నీ కూడా జ్ఞానార్థకములు కూడా అవుతూ ఉంటాయి పొందుట అంటే గతి అంటే పొందుట అని అర్థం అందుతనే జ్ఞానం అనే అర్థం కూడా వచ్చింది ప్రతిపత్తి అంటే పొందుట సో మూడు లోకములను పొందే సాధనాలవి ఆ మూడు లోకాలు ఏమిటి అనాత్మలోకములు ఆత్మలోకములు కావు కాబట్టి ఈ మూడుతోటి మాకు పని లేదు అని ఎవడైతే అంటాడో వాడు మాత్రమే ఆత్మలోకమును గోరి జ్ఞానమును పరిశుభ్ర చేసుకుంటాడు అని అది హేతు యొక్క వివరణ అస్మాకం లోకత్రయం అనిత్యం సాధన సాధ్యం ఇష్టం అంటే ఇప్పుడు కిం ప్రజయాకరిష్యామ మేము సంతానంతో మాకేం పనండి అన్నాడంటే అర్థం ఏమిటనమాట వాడి అభిప్రాయం ఏమిటంటే చూడ ఈ మూడు లోకాలు మాకు అభీష్టము కాదు ఎందుకో తెలుసిన ఇవి అనిత్యములు కర్మచేత పొందేది ఏదైనా అనిత్యమే మూడు లోకములు అనిత్యములు అంచేత నేను చెప్పాను ఎవడైతే ఓల్డ్ మ్యాన్ నవ్వాడో వాడు ఓల్డే కాదు ఇప్పుడు ఓల్డ్ మ్యాన్ నవ్వుకుంటాడు ఎందుకు నవ్వుకుంటాడంటే అదే నేనేనా ఈ అజ్ఞానంలో పడ్డది ఇంత మూర్ఖంగా ప్రవర్తించింది నేనే ఇదంతా కూడా పోగ ఇలాగా కష్టపడి పోగేశాను ఎందుకు పోగేశాను నేను ఆ ఎంత తెలివి తక్కువ ఎంత ఈ స్వప్నము జీవితం కోసం ఇంత పిచ్చి పనులు నేను చేశానా ఓల్డ్ మ్యాన్ అలా నవ్వుకోలేదనుకోండి ఇంకా వాడు ఓల్డ్ అయిన దానికి ప్రయోజనం లేకుండా పోయింది ఇన్ని అనుభవాలు కూడా వ్యర్థమైనాయి అని అర్థం మంచిది సో కమింగ్ టు ది పాయింట్ ఈ మూడు మాకు పనికిరావు మాకొద్దు ఎందుకని అనిత్యములు తర్వాత సాధన సాధ్యములు ఒక సాధనాన్ని పట్టుకుని సంపాదించేవి ఎప్పుడైనా సరే ఒక సాధనాన్ని పట్టుకుని సంపాదించి ఏదైనా కూడా నశించిపోతుంది ఏ సాధనం సంబంధం లేకుండా మీ దగ్గర ఏదుందో అదే మీ స్వంతం తప్ప మీరు ఒక సాధనాన్ని పట్టుకుని సంపాదించింది ఇంకొక సందర్భంలో చేయి జారిపోతుంది అది దాన్ని రూల్ లా నేచర్ కాబట్టి మాకు ఈ అనిత్యములై ఎందుకైంది అది సాధన సాధ్యము కాబట్టి అనిత్యమైంది అటువంటి అనిత్యమైనటువంటి మూడు లోకాలతోటి మాకు పని లేదు మరి మీకేం కావాలండి ఏషామస్మాకం అంటే ఏ మాకైతే వీడి కోరిక చూడండి అంటే ఇఫ్ యు హంట్ యూ హంట్ ఎ టైగర్ డోంట్ హంట్ ఎ ర్యాబిట్ వీడి కోరిక ఎలా ఉందో చూడండి మాకు మూడు లోకాలు వద్దు పితృలోకం దేవలోకం మాకు వద్దు మాకు ఈ మూడు లోకాలు వద్దు మరి మీకు ఏ లోకం కావాలరా అంటే మా ఏ మాకైతే స్వాభావిక అజహ అజర అమృత అభయ ఒక మాట అది కావాలి ఏ పోని అది పోని సంపాదించాలి కదంటే సంపాదించక్కర్లా ఎందుకని స్వాభావిక స్వాభావిక అంటే స్వరూప అర్థం అంటే అది మన స్వరూపముగానే సిద్ధించి ఇప్పుడు పంచదార నాకు తీయదనము కావాలి అని కోరింది అనుకోండి అప్పుడు పరమేశ్వరుడు ఏమంటే పంచదార తపస్సు చేసింది దేవుడు బ్రహ్మదేవుడు కనబడ్డాడు ఏం పంచదారా నీ కోరిక ఏమిటని అడిగాడు ఇలాగే ఉంటారు కథలు వేదాంతులు ఓకే అడిగితే అప్పుడు పంచదార నాకు తీయగా ఉండాలనే కోరిక ఉన్నది అని కోరింది అంటే బ్రహ్మదేవుడు అన్నాడు ఆ కోరికను నేను తీర్చలేను ఎందుకో తెలుసునా నువ్వు ఆల్రెడీ తీయగానే ఉన్నావు నువ్వు ఆల్రెడీ తీయగా లేకపోతే నేను వరం ఇచ్చి నిన్ను తీయగా చేయగలుగుతా కానీ నేను ఇప్పుడు కొత్తగా వరం ఇచ్చి నిన్ను తీయగా ఎలా చేయగలుగుతాను ఎందుకంటే నువ్వు ఆల్రెడీ తీయగానే ఉన్నావు దాన్ని స్వాభావిక అంటారు అలాగే నా నీవు ఆల్రెడీ ఆత్మస్వరూపుడుపై ఉన్నావు కాబట్టి కొత్తగా ఇప్పుడు దేవుడు కనపడ్డాడు కొంచెం స్వామీజీ చెప్పారు దృష్టాంతం ఓ భక్తుడు తపస్సు చేశాడు దేవుడిలా కనపడ్డాడు కనపడితే ఏం కోరిక కోరిక అని అడిగాడు నా మెడ మీద తల ఉండి ఇట్లా అనుగ్రహించు అని చెప్పేసి కోరాడు నేను అడిగితే దేవుడు అన్నాడు చూడు నేను ఆ కోరిక తీర్చలేను ఎందుకంటే ఆల్రెడీ నీ తల మెడ మీదే ఉన్నది అలా కాకుండా ఇంకో ఎక్స్ట్రా తల కావాలంటే ఇవ్వగలుగుతా తప్ప ఉన్న తలని మెడ మీద పెట్టబట్టే నేను ఆల్రెడీ ఉన్నదాన్ని సో సంథింగ్ లైక్ దాట్ స్వాభావిక ఆత్మ అదేమిటది అజహ అజరహ అమృత అజహ అత ఏవ అజర అత ఏవ అమృత అత ఏవ అభయ అజహ అంటే పుట్టుక లేనిది కాబట్టే వృద్ధాప్యము లేనిది అందువలననే మృత్యువు లేనిది అందువలననే భయము లేనిది అది ఆత్మ మాకు అది కావాలి ఈ మిగతా లోకాలన్నీ ఆఖల్లా ఎందుకంటే మిగతా లోకాలు అలా పోతాయి అజహ అమృత అభయ అది కావాలి తర్వాత ఇంకా ఎటువంటిది కావాలి ఈ మాట కర్మవాదులకి చెప్తే వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి ఇప్పుడు ఆత్మస్వరూపమునందు చూసారా మీరేదైనా ఒక కర్మని చేయుట ఈ స్వరూపమునందు వృద్ధి లేదు మీరేదైనా కర్మను చేయకపోతే ఈ స్వరూపమునందు హ్రాసము అంటే కుంచుకుపోవుట లేదు ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తావు ఒక కోటేశ్వరుడు ఒక ఆయన ఉన్నారు మేమున్న ఒక ఆయన్ని కలిసా చాలా సజ్జనుడు ఆయన చాలా మంచివారు నాకు వచ్చేస్తుంటే వాళ్ళు చెప్పారు స్వామీజీ ఆయన మీకు అలా కనబడుతున్నాడు ఆయన కోటేశ్వరుడు మీకు అసంగతి తెలుసా అన్నారు విన్నానయ్యా విన్నాను నేను అంటే ఎన్ని కోట్లు ఉంటాయనుకుంటున్నారు కోటీశ్వరుని ఒక కోటి కాదు కోట్లకు ఈశ్వరుడు ఏమో ఉన్నాయేమో ఇరవై కోట్లు ఉన్నాయేమో అన్న అంటే వాళ్ళు చెప్పారు మేము లెక్క వేశాము వెయ్యి ముప్పై వేల కోట్లు వెయ్యి కోట్లు ఉన్నాయి ఆయన కోట్లు కాదు వెయ్యి అంటే వీళ్ళు కరెక్ట్గా క్యాల్కులేట్ చేసి పెట్టారు మాత్రం థౌజండ్ అండ్ థర్టీ క్రోర్స్కి అధిపతి ఆయన ఆయన చాలా సజ్జనుడు సపోజ్ ఆయన ఇంకో డెబ్భై కోట్లు సంపాదించారు అనుకోండి పదకొండు వందల కోట్లు సపోజ్ ఏదో బిజినెస్ చేసి సంపాదించారు దీంట్లో రహస్యం ఉంది మొదటి లక్ష సంపాదించడానికి కష్టపడాలి మొదటి లక్ష సంపాదిస్తే రెండవ లక్షని మీరు కష్టపడక్కర్లేదు అదే సంపాదించి పెడుతుంది డబ్బుకి పిల్లలు పెట్టేటువంటి స్వభావం కలదు అదే పిల్లల్ని అలా పెట్టుకుంటూ పోతుంది నిజంగా కాబట్టి ఆయన ఇంకో వంద కోట్లు సంపాదించాలనుకుంటే హీ జస్ట్ ఫ్లోట్స్ స్మాల్ వెంచర్ అండ్ ఇన్వెస్ట్ సంథింగ్ ఇన్ ఇట్ అండ్ అపాయింట్స్ మేనేజర్ అండ్ వాళ్ళట్టు వాళ్ళకి కొంచెం మంచి జీవితం ఇచ్చి సరైన మనిషిని అపాయింట్ చేస్తాడు అని అసలు ఆ విధంగానే పైకొచ్చాడు సో అది ఫ్లరిష్ అవుతుంది వితిన్ వన్ ఇయర్ ఆయనకు హండ్రెడ్ క్రోర్స్ యాడ్ అవుతుంది సపోజ్ యాడ్ అయిందనుకోండి విల్ ఇట్ మేక్ హిమ్ ఎనీ మోర్ హ్యాపీ నా కర్మణావర్త సపోజ్ ఆయనకు ఏదైనా ఓ బిజినెస్లో వంద కోట్లు తగ్గిందనుకోండి విల్ ఇట్ మేక్ హిమ్ పర్టిక్యులర్లీ అన్హ్యాపీ సపో ఆయన ఆయన పరిస్థితి ఏమైనా మార్పు వస్తుందా ఆయనకుండే కంఫర్ట్ లెవెల్స్లో మీకేమైనా మార్పు వస్తుందా లేదు ఓ వంద కోట్లు పెరిగినా మార్పు లేదు తగ్గినా మార్పు లేదు ఆ విధంగా తన పూర్ణమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడికి ఓ కర్మను చేయటం వల్ల వచ్చేటువంటి అభివృద్ధి లేదు ఇంకో కర్మను చేయకపోవడం వల్ల వచ్చేటువంటి హ్రాసము లేదు ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయండి గృహస్థులకి పుష్కర స్నానం చేద్దాం అనుకుంటుండగానే పన్నెండు రోజులు అయిపోయింది అనుకోండి ఆయే అయ్యో పుష్కర స్నానం నష్టపోయామే పా పుణ్యం సంపాదించుకుని ఛాన్స్ పోగొట్టుకున్నామే దుఃఖిస్తాడు అదే మహాత్ముడు ఉన్నాడు అనుకోండి మహాత్ముడికి వెళ్ళి పుష్కర స్నానం చేయడానికి అభ్యంతరమూ లేదు చేయకపోతే దుఃఖమూ ఎందుకంటే నా కర్మణా వర్ధతే నో కనీయా నిత్యలోక ఇష్ట ఈ ఆత్మలోకము నిత్యము అనాత్మలోకములు మూడు కూడా అనిత్యములు కాబట్టి వీళ్ళకి నిత్యమైన ఆత్మలోకము కావాలి కాబట్టి వీళ్ళు పెళ్ళిందుకు చూసుకుంటారు నిత్యమైన ఆత్మలోకం కావాలంటే పెళ్ళెందుకు చూసుకుంటాడు ఒక అతన్ని పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు ఫోర్స్ చేశారు అతన్ని నన్ను సలహా అడిగాడు అడిగితే నన్ను నన్ను ఫోన్ చేసుకోవా యంగ్ మ్యాన్వి డబ్బు సంపాదిస్తున్నావు పెళ్లి చేసుకో ఏం నష్టమే వచ్చింది అంటే నాకు పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదండి నన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయి కష్టపడుతుందేమో అని అన్నాడు దట్స్ ఎ గుడ్ పాయింట్ అప్పుడు నేను ఒకటో మాట్లాడిగాను చూడు సాయంకాలం నీకు రెండు ఛాయిస్లు ఇస్తాను నీకు ఏది నచ్చిందో చెప్పు చారు అన్నం చారు మజ్జిగ కొంత తినేసి ఇంటి దగ్గర పుస్తకం చదువుకుంటే బాగుందనిపిస్తుందా లేకపోతే చక్కటి డిన్నర్ పార్టీ ఫస్ట్ క్లాస్ డిన్నర్ పార్టీ విత్ వండర్ఫుల్ ఫుడ్ స్ప్రెడ్ అక్రాస్ ది టేబుల్స్ అక్కడికి వెళ్ళి ఆ భోజనం చేయాలనిపిస్తుంది నీకు ఏమనిపిస్తున్నాయని అడిగాను అంటే అన్నాడు నాకు డిన్నర్ పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉండదండి నాకు ఇచ్చారు అన్నమే ఇంట్రెస్ట్ అయితే పెళ్లి చేసుకోవద్దు ఎందుకంటే ఆ అమ్మాయి కష్టపడుతుంది వీడి డిన్నర్ పార్టీకి వెళ్తానంటే అప్పుడప్పుడు సినిమాకి వెళ్తాను డిన్నర్ పార్టీకి వెళ్తాను పిక్నిక్కి వెళ్తాను అంటే పెళ్ళి కానీ నాకు చారు అన్నం కావాలన్న వాడికి పెళ్లి ఏమిటండి వాడిని పెళ్లి చేసుకునే అమ్మాయి ఎంత కష్టపడుతుంది కాబట్టి అలాగా వీడు ఆత్మస్వరూపంలో ఉంటాడు లేదు నాకు ఈ లోక ఒక్కర్లేదు ఆ లోకవక్కర్లేదన్న వాడికి వాడికి కర్మేమిటి వాడికి పారివ్రాజ్యమునే శృతి విధించినది సహా నిత్యత్వాత్ నా అవిద్యా నివృత్తి వ్యతిరేక అన్య సాధన నిష్పాద్య చూడండి ఈ ఆత్మను ఎలా సంపాదించాలి ఆత్మను ఎలా పొందాలి ఆత్మను ఎలా పొందాలి అంటే కర్మచేతను పొందాలా నో ఎందుకంటే ఏది నిత్యసిద్ధము కాదో దానిని కర్మ చేసి మీరు పొందాలి నిత్యసిద్ధమైన దానిని మీరు కర్మచేత పొందే ప్రసక్తి ఏ లేదు నిత్యసిద్ధము అంటే మీ దగ్గర ఎప్పుడు మీ స్వరూపమే అయి ఉన్నదాని కర్మ ద్వారా మీరు ఎలా పొందుతారు మెడలో ఉన్న నెక్లెస్ని అంతటా వెదికి ఎలా పొందుతారు మీరు వెదికి పొందలేరు మెడలో ఉన్న నెక్లెస్ని మెడలోనే ఉంది అని తడిమి చూసుకుని తెలుసుకుని పొందాలి కాబట్టి ఈ ఆత్మ నిత్యసిద్ధమైన ఆత్మ అన్య సాధన నిష్పాద్యము కాదు నిత్యసిద్ధము కనుకనే ఇతర చేత పుట్టించబడేది సంపాదించబడేది కాదు ఇతర సాధనములంటే ఏమిటి కొడుకుంటే ఆత్మపూర్ణమగును నో కర్మ చేస్తే సోమయాగం చేస్తే ఆత్మపూర్ణమగును నో ఉపాసన హనుమంతుడిని ఉపాసిస్తే కర్మ ఆత్మపూర్ణమగును నో నో ఈవెన్ హనుమంతుడు ఓంట్ అగ్రీ విత్ కాబట్టి ఇతర సాధనముల చేత నిష్పాదము పుట్టించబడేది కాదు మరి అయితే ఆత్మని పొందుటే ఎలాగా ఎలాగా అంటే జ్ఞానము సాధనము కదా జ్ఞానం కూడా సాధనమే కా జ్ఞానం వల్ల ఆత్మ పొందుతారు జ్ఞానం కూడా సాధనమే కా నో ఇట్ ఇస్ నాట్ ఇన్ ద యూజువల్ సెన్స్ సాధనము కాదటి మరి ఎలాగా చూడు ఆత్మ యొక్క అజ్ఞానము కలదు వీడికి ఆత్మస్వరూపము తెలియకపోవుట అనే దోషము కలదు ఆ దోషమును తొలగించుట తప్ప చేయాల్సింది ఇంకేమీ లేదు ఆ దోషం ఏం చేస్తుందంటే ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే అజ్ఞానము అనే దోషాన్ని తొలగిస్తుందంటే కాబట్టి ఆత్మజ్ఞ ఆత్మను పొందుతా అంటే వీడు జ్ఞానము చేత కూడా పొందడు జ్ఞానము చేత ఇది నిత్యసిద్ధము నేను సర్వదా పొందియే ఉన్నాను అని తెలుసుకుంటాడు తప్ప అని అని సాక్షాత్కరించుకోవడమే తప్ప అంతకుముందు లేనిది ఇప్పుడు జ్ఞానం వల్ల కొత్తగా వచ్చింది అనే మాట కూడా లేదు కాబట్టి జ్ఞానము కూడా డైరెక్ట్గా ఇ పాజిటివ్ సెన్స్ ఆత్మలోకాన్ని సంపాదించి పెట్టదు జ్ఞానం ఏం చేస్తుందంటే ఆ చీకటిని తొలగిస్తుంది చీకటిని ఎప్పుడైతే తొలగించేస్తుందో అక్కడ ఉన్నటువంటి వస్తువు చక్కగా తెలుస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది అది జ్ఞానం యొక్క పరిస్థితి అటువంటి స్థితిలో ఆ జ్ఞానానికి కర్మతోడు అది జ్ఞానసాధ్యము కూడా కాదని అంటూ ఉంటే అటువంటి నిత్యసిద్ధమైన ఆత్మను సంపాదించి పెట్టడానికి జ్ఞానము కూడా డైరెక్ట్లీ పార్టిసిపేట్ చేయట్లేదు ఇండైరెక్ట్గా మాత్రమే పార్టిసిపేట్ చేస్తోంది అని చెప్పే సందర్భంలో ఆ జ్ఞానమునకు కర్మని సముచ్చితము చేస్తాము తోడుగా పెడతాము అనే మాట సుతరాము అర్థరహితము పొసగని మాట కాబట్టి సముచ్చయాన్ని నిందించి తిరస్కరించారు ఇప్పుడు కన్క్లూషన్ చెప్తున్నారు తస్మాత్ ప్రత్యగా బ్రహ్మ విజ్ఞానపూర్వక సర్వైణ సన్యాస్య కాబట్టి వీడు చేయాల్సింది కర్మ కాదు ఉపాసన కాదు పెళ్లి కాదు కొడుకు కాదు దట్ ఈజ్ నాట్ వట్ ఈస్ హీ హెస్టుడు వాడు చేయాల్సింది ఏమిటంటే సర్వ ఏషనా సన్యాస ఏవ కర్తవ్య వాడు ఏం చేయ ఏషనా అంటే కోరిక ఇష ఇచ్ఛాయాం అనే ధాతువు నుంచి పుడుతుంది ఏషణ అంటే కోరిక సో భావార్థంలో ప్రత్యయం వచ్చి ఏషణ అవుతుంది సో ఇష భావార్థంలో ల్యుట్ అనే ప్రత్యయం వస్తుంది యు వస్తుంది యువోర్నాకౌ అనా వస్తుంది ఇషు అనా ఇషు అనా గుణం వస్తుంది ఉపధకి ఈ ఏషుంది సో అంటే కోరిక సో ఈ కోరికలను విడిచిపెట్టాలి మూడు కోరికలు ఎందుకని పైన మూడు చెప్పారు కదా మనుష్య లోకాన్ని జయించాలి కొడుకుతో వదిలిపెట్టం మనుష్య లోకాన్ని మేము జయించక్కర్లేదు మేము అసలు ఆస్తులు సంపాదించము ఉన్న ఆస్తులు ఎవరికో వాళ్ళకి ఇచ్చేస్తాము ప్రాప్తి ఉంటే వాళ్ళకి పోతుంది మామిడి పండులా ఇప్పుడు మామిడి పండులు ఎక్కడో ఎక్కడో ఎక్కడో రాయలసీమలోనో ఎక్కడో చెట్టుకు పండుతాయి వాళ్ళు వాటిని దులుపుతారు దులిపి సంచిలో వేసి మూట కట్టి గడ్డి అన్నారంలోకి లారీలో తీసుకొచ్చి పడేస్తారు అక్కడి నుంచి ఎవడో ఓ వంద కాయలు కొనుక్కొని వాటిని బండి మీద తోలుకొస్తాడు దాంట్లో ఓ ఎవడో కొని మూడు పండ్లు కొనుక్కుని రెండు ఎట్టు పెట్టుకుని ఓ పండు అది ఎక్కడ పుట్టింది మీ కడుపులోకి వెళ్ళింది ఆ మనం సంపాదించే సంపదలన్నీ కూడా అది ఎప్పుడు ఎక్కడికి పోతుందో దానే దానేమే లిక్కా హువాహె కానే వాళ్ళైకా నా అది మా రూపం నువ్వు టెంక మీద రాసి ఉంటుంది స్వామితత్వ విధానందాన్ని రాసి ఉంటుంది అది మనం మింగేసి కూర్చోవడం కాబట్టి ఈ మనుష్యలోకాన్ని కొడుకుని కని వాడి ద్వారా మనుష్యలోకాన్ని జయించాలి అనుకోవడమంత మూర్ఖత్వం అంచేదినే ఓల్డ్ మ్యాన్ లాప్స్ అని నేను చెప్పింది అందు గురించే ఇగో ఈ కలని ఇలా కలగన్నాడు వీడు ఇప్పుడు ఆహాహాహా ఏమి కలగన్నాం మనం నేనేనా ఇంత పిచ్చి ఈ ఈ విరిధనం అంతా ఈ వేలం వెర్రి నాదే హాహాహా నవ్వుతాడు ఓల్డ్ బ్యాన్ కాబట్టి సో వస్తూ కనుక అదొక యాషన్ తీసిపరండి ఇక పితృలోకము అంటే లోవర్ హెవెన్ లోవర్ హెవెన్ హెవెన్కి వెళ్ళావనుకోండి ఎంత ఎంతకాలం ఉంటారు అక్కడ మీరు చేసిన కర్మను పెట్టుకుంటుంది కాబట్టి హెవెన్కి వెళ్ళి కూడా ఏమీ లేదు హెవెన్కి హెవెన్కి వెళ్ళడం అంటే మీకు దృష్టాంతం చెప్తా దుబాయ్ వెళ్ళడము అమెరికా వెళ్ళడము డుబాయ్ ఉంటే లోవర్ హెవెన్ అమెరికా హయ్యర్ హెవెన్ దట్ ఈజ్ వాట్ ఈజ్ హెవెన్ డుబాయ్ వెళ్ళాను అనుకోండి ఎంతకాలం ఉండరు కదా ఆ వీసా అయిపోయినట్టునే మళ్ళీ వాపసు చూస్తారు అది వేసవి కాలం వచ్చిందంటే దుబాయ్లో ఉండలేరు మీరు నేను ఓసారి డు డు డు డు డుబాయ్లో దిగాను రాత్రి పన్నెండింటికి దిగాను హైదరాబాద్లో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నప్పుడు రోడ్డు మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది రాత్రి పన్నెండు గంటలకు దుబాయ్ అయ్యా రామ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను రా బాబు అని మొన్నటి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి విమానం న్యూయార్క్ పారిపోయాను దాటి ది ఎండ్ ఆఫ్ దుబాయ్ తర్వాత ఇంకోప్పుడు వెళ్ళాను సో ది ఫైవ్ డేస్ దుబాయ్ ఈజ్ ది లోవర్ హెవెన్ అమెరికా ఈజ్ ది హయ్యర్ హెవెన్ విచ్ ఈజ్ గ్రేట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ గ్రేట్ ఆత్మా ఈజ్ గ్రేట్ అది సంగతి అదే ఒకసారి తీసుకోవాలి అతను వెనక్కాల కర్మకాండే టీకెట్ తే లోకాదే అంటే ఈ సూక్ష్మ శరీరం అక్కడికి పోతుంది పోయి అక్కడ ఉండే శరీరాన్ని ఒకదాన్ని సంపాదిస్తుంది జ్ఞానమయమైన శరీరం జ్ఞానమయం అంటే ఆత్మజ్ఞానం కాదు చిన్మయ శరీరం ఆ శరీరంతో భోగాలు అనుభవిస్తుంది భోగాలు అంటే ఏమిటో తెలుసునండి అంటే భోగాలు అంటే దుఃఖం ఉండదు మోస్ట్లీ ఇక్కడ సంసారిక అన్ని దుఃఖాలే తినకపోతే ఆ తింటే కడుపు నొప్పి అన్నీ దుఃఖాలే ఇక్కడ వేరే అక్కడ ఈ సమస్యలు ఏవి ఉండవు విశ్లాతిగా హైగా ఉండొచ్చు ఫర్ సమ్ టైమ్ ఇది లైక్ హాలిడే ఇన్ హాలిడే ఇన్ హాలిడే ఇన్ అంటే ఇక్కడ హాలిడే అవుట్ అంటే అక్కడ అంటే ఒక కొద్ది రోజులు హాలిడే హాలిడే ఇన్లో వారం రోజులు మీరు ఉన్నారనుకోండి వాడే అన్ని భోజనాలన్నీ వాడేపెడతాడు అన్ని రికను వాడే చూసుకుంటాడు మంచిని కూడా వాడేస్తాడు మీరేమీ చేయక్కర్లా మీరు అలా టీవీ చూసుకుంటూ కూర్చోవచ్చు దట్ ఈస్ కాల్ హాలిడే ఇన్ హాలిడే అవుట్ అంటే హెవెన్ సిమిలర్ ఫర్ సమ్ టైమ్ అలా చెప్తుంది శృతి ఆ ఫలం కోసం అలా చెప్తుంది ఆ పొలం కోసం వేడు కర్మ చేస్తాడు మాకు హెవెన్ వద్దు మాకు హెవెన్ వద్దండి ఇప్పుడు స్వామీజీ మీరు ఉపాసం చేసినట్లయితే మీకు ఉన్న శిష్యులు పది రెట్లు వద్దు ఉన్న శిష్యులు చాలు ఇంకా ఉపాసలు ఎందుకు చేయడం వలన అన్నస్తుంది కాబట్టి ఇప్పుడు మొన్న నేను ఏదో ఇంజనీరింగ్ చూశాను ఓం ఐం హ్రీం శ్రీం క్లీం గణపత ఏ వర వరద మహ్యం జనం వశమానయ స్వాహ విన్నా అయినా దాని అర్థమేంటి నా కొరకు ఈ జనానంతని వశము చెయ్యుము స్వాహ అప్పుడు ఎందుకంటే ఈ జనం వశం చేయడం మనకు వద్దండి ఈ జనం మన వశమై కూర్చుంటే ఇప్పుడు ఇదో పిచ్చి తలపోటు వస్తుంది ఇప్పుడు వాళ్ళందరినీ మంచి చెట్లు మనం చూడాల్సి ఉంటుంది ఇది లేనిపోని సంసారం జనం వశం ఆనయ వద్దు మనకి ఐఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇది ఏషణ సన్యాసం పితృలోకం వద్దు హైయర్ హెవెన్ ఇంద్రాది దేవతలు ఉంటారు ఆ లోకం అది వద్దు ఇంద్రాది దేవతలను వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు మన పని మనం చూసుకుంటారు వద్దు చిదానందరూప శివోహం శివోహం ఇదే చాలు మనకి ఇంద్రలోకం అక్కడికి వెళ్ళడం ఆ ఇంద్రుడికి మనకి మళ్ళీ సరిగ్గా కుదరక కుదరకపోదక వద్దు కాబట్టి ఏషణా సన్యాసము చేయవలను మీరందరూ వేదాంతం వినున్నారు కాబట్టి మీకు ఏషణా సన్యాసం చాలా సింపుల్గా అనిపిస్తోంది మీరు ఒక్కసారి స్టెప్ అవుట్ అండ్ సీ ది వరల్డ్ ఆ యేషణలలో చిక్కుకుని ఇప్పుడు పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే వైకుంఠానికి వెళ్ళిపోవాలి మళ్ళీ వైకుంఠంలో కూడా నాలుగులో ఒక నంద సునంద మహానంద వైకుంఠ నంద నంద సునంద మహానంద మూడు ఉండి వైకుంఠం ఉంటుంది అంటే ఇది ఎలాగంటే ఇప్పుడు మీరు జుబ్లీ హిల్స్ వెళ్ళారనుకోండి మెయిన్ బిల్డింగ్ ఉండి పక్కన అవుట్ హౌసెస్ రెండు మూడు ఉంటాయి ఆ మెయిన్ బిల్డింగ్లో బాస్ ఉంటాడు సార్ ఉంటాడు ఈ అవుట్ హౌసెస్లో ఎవరు ఉంటారు ఆయన ఆంతరంగికులు వాళ్ళు ఉంటారు ఓకే నేను అలా కొంతకాలం ఉన్నా కొంతకాలం అవుట్ హౌ కొన్ని సంవత్సరాలు నేను అవుట్ హౌస్లో ఉన్నాను సన్యాసి సన్యాసం తీసుకున్న తర్వాత అవుట్ హౌస్లోనే ఉండేవాడిని ఇది బాగుంది కదా మనకి ఎవరితోటి చచ్చి ఉండదు అవుట్ హౌస్లో ఉంటూ ఉన్నా ఎక్కడో భిక్ష చేసుకుంటూ ఉన్నా అలా ఉన్నాను నేను సో ఈ అవుట్ హౌస్లో వీళ్ళు ఎవరో ఇద్దరు రెండు మూడు ఫ్యామిలీస్ ఉంటాయి అవుట్ హౌస్లో మళ్ళీ వెరైటీలు ఉంటాయి కొంచెం డెవలప్డ్ అవుట్ హౌస్లో మేనేజర్ ఉంటాడు మేనేజర్ సెక్రటరీరో వాచ్మెన్ మరీ బుల్లి దాంట్లో వాచ్మెన్ ఉంటాడు మెయిన్ దాంట్లో బాస్ ఉంటాడు అలాగే వైకుంఠంలో కూడా నంద అంటే అక్కడ జయుడు విజయుడు మొదలైన వాళ్ళు మకాం చేస్తారు సునందాలో గరుత్పంతుడు విశ్వసేనుడు ఉంటారు మహానందాలో ఇంకేవాళ్ళు ఉంటారు వైకుంఠలో నారాయణుడు ఉంటాడు మళ్ళీ సర్వవ్యాప అంటాడు ఈ సర్వవ్యాపని నేను నవ్వుకున్నాను మళ్ళీ సర్వవ్యాప ఏమిటి నంద సునందని ఇన్ని చెప్పి మళ్ళీ సర్వవ్యాపనే మాట ఎక్కడి అంతా కూడా కాంట్రడిక్షన్ కాంట్రడిక్షన్ ఏమవుతుందంటే హైపోక్రసీగా రూపాంతరం చెందుతూ ఉంటుంది మంచిది సో ఈ లోకములు మాకేమీ ఉద్భూవం లోకైషణ పుత్రేషణ విత్తైషణ లోకైషణ పుత్రేషణ అంటే మనుష్యలోకాన్ని జయించేటువంటి పుత్రుడిడల కోరిక త్యాగం విత్తషణ అంటే పుణ్యం పితృలోకానికి వెళ్లే పుణ్యం త్యాగం తర్వాత లోకైషణ అంటే దేవలోకం కూడా మాకు అక్కర్లేదు అన్ని ఏషన్లని త్యాగం చేసేస్తారు చేసేస్తే అప్పుడేమవుతుంది వీడికి ప్రత్యేక ఆత్మ అంతర్ముఖుడైపోతాడు ఏషండలన్నీ బహిర్ముఖత్వాన్ని సూచిస్తూ ఉంటాయి ఎప్పుడైతే మీరు ఏషండలను త్యాగం చేస్తారో వీడు అంతర్ముఖుడవుతాడు అంతర్ముఖుడైతే తన స్వరూపాన్ని దర్శించే ప్రయత్నం చేస్తాడు తన స్వరూపాన్ని దర్శించడంలో ఒక డెప్త్ ఉంటుంది ఒక లోతుంటుంది తాను తాను అనగానే బాడీ కనపడుతుంది బాడీ కనపడిన వెంటనే ఈ రెండు బాడీ అంటే ఏమిటండి ఒక ట్రంక్ అంటే ఆ టార్చ్ చూడండి ఆ మధ్యభాగానికి అడుగున్న రెండు కాళ్ళు పైన రెండు చేతులు లటక్ చేస్తే దాన్ని బాడీ అంటారు అదేదో ఇటు తిరుగుతూ ఏదో నాలుగు పనులు చేస్తూ ఉంటుంది నేను బాడీ నా నేనాల్ ది బాడీ ఐ ఐ ది బాడీ నేను దేహీ దేహము నేను కాదు ఆల్రెడీ డెప్త్ ప్రారంభమైనది ద డెప్త్ హ్యాస్ స్టార్టెడ్ ఆ డెప్త్ ఎంతవరకు పోతుందంటే ఇప్పుడు బాడీ అనువు లేకపోతే బాడీలో ప్రాణం అనువు అది చెప్పండి మీరు సో శవం ఉంది ఆ శవానికి అంతకుముందు ప్రాణం ఉండే అప్పుడు ఇటు అటు తిరిగేది ఇప్పుడు శవం అయిపోయింది కాబట్టి ఆ మనిషి ఆ ప్రాణం అంటారా లేకపోతే ఆ శవమే అంటారా ప్రాణము కాబట్టి దీజ్ డెప్త్ ఆ డెప్త్లో వెళ్ళి వెళ్ళి వెళ్ళి ప్రత్యేక ఆత్మ అక్కడికి చేరుతాడు శుద్ధ చైతన్యము కానీ ప్రత్యేగాత్మ అంటారు ఈ ప్రత్యేకమైన మనం మనం చదివాం ఈ ప్రత్యేగాత్మ పూర్ణము బ్రహ్మ అంటే పూర్ణము అని అంటే ఆ ప్రత్యేగాత్మ ఎందు ఎటువంటి వెలిటీ లేదు కాబట్టి కామనలకే అవకాశం లేదు ఎటువంటి భయము దాని ఎందు లేదు అది అభయము అది పుట్టేది కాదు గిట్టేదే కాదు అది మోర్టల్ అమృతము అది ప్రత్యేగాత్మ కాబట్టి ప్రత్యేకాత్మయే బ్రహ్మ అంటే అర్థం అటువంటి విజ్ఞానం వీడికి కలుగుతుంది అటువంటి సాక్షాత్కారము వీడికి అనుభవం కలుగుతుంది ఈ యేషణలన్నింటినీ సన్యాసం చేస్తాడు అది జ్ఞానమార్గం దాంట్లోకి కర్మ వెళ్ళి ఏం చేస్తుంది మనకేమన్నా అసలు సంబంధం ఉందా సంబంధం లేదు కాబట్టి కర్మను తీసుకొచ్చి ఈ జ్ఞానమార్గంతో ముడి పెడతాము అనేటువంటి సముచ్చయవాదము సుతరాము నిర్హేతుకము ఇంకొకటి పోని జ్ఞానం వల్లనే మోక్షం అయ్యా జ్ఞానం వల్లనే మోక్షం పక్కన కర్మ కూడా ఉంటుంది తోడ పెళ్ళి కొడుకు అంటారు తోడ పెళ్లి కొడుకంటే వాడు పెళ్ళాడుతున్నాడు పెళ్ళాడి వాడు ఒకటి ఉంటాడు వాడు పక్కన కూర్చోబెడతారు వీడు కూడా కొత్త చొక్కాగుతుంది పక్కన కూర్చోబెడతారు అంతేగాని ఇదే పొద్దున్న హనీమూన్కి వీడు కూడా వెళ్తాడని కాదు ఓకే కాబట్టి అలాగే జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది పక్కన కర్మ ఉంటుంది ఉండని కర్మ కూడా జ్ఞానానికి సపోర్ట్ చేస్తుందంటే నువ్వు ఒప్పుకోవు ఓకే పోన్లే బు కానీ కర్మ యొక్క సపోర్ట్ ఏమీ అక్కర్లేదు జ్ఞానానికి జ్ఞానం ధరంతా దానే మోక్షాన్ని ఇస్తుంది కానీ పెళ్ళికొడుకు పెళ్లి కూతురితో కలిసి హనీమూన్కి వెళ్ళేవాడు పెళ్ళికొడుకు అయినప్పటికీ పక్కన తోట పెళ్ళికొడుకుని పెట్టినట్టుగా పక్కన కర్మ ఉంటే నీ సొమ్మేం పోయింది పోనీ చేయి కర్మ ఫలం ఉంది ఇప్పుడు కొంతమంది ఉంటారు మేము బిజినెస్ చేస్తూ ఉంటామండి మా బిజినెస్ ప్రాఫిట్స్ ఇంకా మేము తీసుకో విధమో దానం చేసేస్తాం కానీ బిజినెస్ మాత్రం చేస్తూ ఉంటాము ఏం పోని మేము ఇంకొక దానివల్ల లాభమే కదా నష్టమే ఉంది అని ఇది ఒక తెలివితేటలు అంటే ఎలాగో అలాగా ఆ కర్మకి జ్ఞానంలో ఒప్పసినంత చోటుని మనం పెట్టాలి కర్మ మీద వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అంతే కర్మ అంత తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండదు జిజ్ఞాస ఉండదు అంత చేయాలనే కోరికే పోనీ అలా పెట్టుకోవచ్చు కదా అంటే ఆయన అన్నారు చూడు పెట్టుకోవచ్చు విరోధం లేకపోతే విరోధం లేకపోతే పెట్టుకోవచ్చు సపోజ్ కర్మని పెట్టుకుంటూనే జ్ఞానానికి అది విరోధం ఉందనుకో విరుద్ధంగా ఉందనుకోండి ఎలా పెట్టుకుంటారు ఉంటే కర్మ ఉంటుంది లేకపోతే జ్ఞానం ఉంటుంది జ్ఞానం ఉంటే కర్మ ఉండదు కర్మ ఉంటే జ్ఞానం ఉండదు ఈ రెండింటినీ కలిపి ఎలా పెట్టుకుంటారు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాకపోతే పెట్టుకోవచ్చు ఇప్పుడు పొగలు రాత్రి కలిపి పెట్టుకోవచ్చు ఇప్పుడు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాకపోతే కానీ వాళ్ళు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఎలా పెట్టుకుంటారు అజ్ఞానైతే కానీ కర్త భోక్త కాడు అప్పుడు కానీ కర్మ ఉండదు జ్ఞానైతే కర్త కాడు భోక్తాగాడు కర్మ కర్మయే కాదు ఎలాగ మీరు సహభావిత్వం ఎక్కడ ఉంటుంది కుదరదు బట్ ఇన్ ఎనీ కేస్ ఆ పాసిబిలిటీని కన్సిడర్ చేస్తున్నారు కర్మ సహావిరోధా ప్రత్యాత్మబ్రహ్మ విజ్ఞాన ఫినిష్మి పేరాగ్రాఫ్ ఇప్పుడు వదు ఓర్ణముదూర్ణమి పూర్ణముపచ్యేర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమివశిష్య